సంకీర్తన సంఖ్య నాలుగు వందల పది భక్తి కొలది వాడే పరమాత్ముడు భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు పట్టిన వారి చేడ్డ పరమాత్ముడు బట్టబయటి ధనము పరమాత్ముడు పట్టుపగటి వెలుగు పరమాత్ముడు ఎట్టని ఉన్నాడిదే పరమాత్ముడు పాలలోని వెన్న పరమాత్ముడు బచ్చన వాసిన రూపు పరమాత్ముడు బచ్చు చేతి ఒరగల్లు పరమాత్ముడు ఇచ్చ కొలది వాడు ఓ పలుకులలోని తేట పరమాత్ముడు నిందరికి పరమాత్ముడు బలిమి శ్రీవేంకటాద్రి పరమాత్ముడు ఎలమి జీవుల ప్రాణము ఈ పరమాత్ముడు